గెలిచితి భవములు గెలిచితిలోకము ఎలమి నీ దాసుల గెదురింకనేది జయ జయ నరసింహ జయ పుండరీగాక్షా జయ జయ మురకర జయ ముకుంద భయకరణము మాకు పాపనాశనము ప్రియతోడి నీ సంకీర్తనగలిగే నమో నమో దేవా నమో నాగ పర్యక నమో వేదమూర్తి మూర్తి నారాయణ తిమిరి మమ్ముగ దిక్కై మాకు నిలువ జమి భుజముల గలిగే రక్ష రక్ష పరమాత్మ రక్ష శ్రీ వెంకటపతి రక్ష రక్ష కమల అక్షయ అక్షయసుఖమీయ గల అటు దాపు దండగా పక్షివాఘనుడ నీ భక్తి మాకు గలిగే